కాబట్టి ఎప్పుడైతే మీరు ఈ దృష్టిలో ఉంటారో ఏమవుతుంది మిమ్మల్ని ప్రశంసలైనా నిందలైనా కూడా మిమ్మల్ని షేక్ చేయవు మీరు అనుషేకన్గా ఉంటారు సాక్షిగా ఉండడంలో ఉండే ప్రాక్టికల్ ఇంపార్టెన్స్ చెప్తున్నాను నేను మీరు అన్షేఖన్గా ఉంటారు అన్ అటాచ్డ్గా ఉంటారు మీరు దేనికి అటాచ్ అవ్వదు ఒక పది లక్షల రూపాయలు మీ దగ్గర ఉన్నాయనుకోండి ఉంటా ఎలా మీరు అటాచ్ అవ్వదు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇస్తారు పుచ్చుకోవాల్సి వచ్చినప్పుడు పుచ్చుకుంటారు యూఆర్ నాట్ అటాచ్మన్నా ఎంత శ్రీడమ్ వచ్చేస్తుందో చూడండి రోగం ఎవరు వచ్చో వచ్చిందనుకోండి దానికి మందు వేసుకుని వేసుకుని అలా పనులు ఉంటారు దాని గురించి షేకన్ ఎవరు అనుషేకన్గా ఉండిపోతారు ఆ సాక్షి భావంలో ఉంటే అనుషేకన్గా ఉండిపోతారు మీరు లోకంలో చూడండి రోగాలు వచ్చేసి ఆ దేహంతో మమేకం అయిపోయి దేహమే నేను నాకే రోగం వచ్చేసింది నేను రోగిని అక్కడ బోర్డు పెడతా రోగులు వేచి ఉన్న స్థలము అని బోర్డు పెడతా వీడు చదివి అక్కడ కూర్చుంటాడు రోగే అయిపోయాడు ఆ రోగం ఇంకా కొంచెం హెజిటేషన్ లో ఉన్నా కూడా వీడి ముందే రోగే అయి అలా ఉంటారు చాలా అటాచ్డ్గా షేక్ అయిపోతూ ఉంటారు ఆరోగ్య సమస్యలతోటి చల్ల చెదరైపోతూ ఉంటారు మీరు ఎప్పుడైతే సాక్షి భావంలో నిలిచి ఉంటారో అన్ని అటాచ్డ్గా ఉంటారు ఇక దీంట్లో ఇంకో ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ఉంది మీరు భయాలు పెట్టుకున్నారని మనం పాఠాలు ఏం చెప్తాం కామనలు భయములు వద్దు అని చెప్తాం ఎందుకని కామనలు రజో గుణము భయములు తమో గుణము ఇప్పుడు మీరు అనొచ్చు ఎవరండి మనకు కావలసినది సాక్షిభావం కానీ మనస్సుని క్లీన్ చేయటం మనకు కావలసిన అది కాదుగా మన ఫస్ట్ ప్రయారిటీ మన ఫస్ట్ ప్రయారిటీ సాక్షిభావం అని మీరు చెప్తున్నారు కదా మనస్సునేది కాదు కదా నేను కానీ మనస్సుని ఇప్పుడు క్లీన్ చేయాల్సిన అవసరం ఏమిటి అని మీరు అంటే మీరు పొరపాటు చేస్తున్నట్టే మీ ఇంటి ముందు మురిక్కాలు ఉండండి అది మీ ఇల్లో ఇంట్లో భాగం కాదు మీ ఇంటి ముందున్న మురికి ఉంది దాన్ని మీరు క్లీన్ చేయడం అవసరమా కాదా చెప్పండి అవసరం మన డైమండ్ పాయింట్ మన బిల్డింగ్ ముందు అక్కడ పెద్ద మురికి మొన్నటి దాకా వాళ్ళు నిలబెట్టి వెళ్ళి తీసేసినట్టున్నారు అక్కడ మురికి పెట్టారు అప్పుడు ఎలా ఉండేది అది మన ఇంట్లో లేదు కదా మనకి బయట ఉంది కదా కాబట్టి దానివల్ల మనకి ఏమీ ఇబ్బంది లేదు అని చెప్పడానికి వీలు ఉండేదా ఉండేదాన్ని కాబట్టి మనం సుఖంగా ఉండాలంటే మన ఇంట్లో లేకున్నా మన ఇంటి బయట ఉన్నప్పటికీ ఆ మురికిని మనం క్లీన్ చేయాల్సి ఉంటుంది దేహము నేను కాదు కానీ దేహాన్ని హైజీనిక్గా పెట్టుకోవాలి ఆరోగ్యంగా పెట్టుకోవాలి ఎక్సర్సైజ్ చేస్తూ వెళ్ళాలి నేను సాక్షినయ్యా దేహం నేను కాదు కాబట్టి నన్ను నడువు లేకపోతే సైకిల్ దొక్కు లేకపోతే వెయిట్లు డంబెల్స్తో ఏదో చేయాలి నాకెందుకు పురమాయిస్తావు నువ్వు నేను దేహము కాదు కదా అని ఎవరైనా అన్నారనుకోండి వాళ్ళు ప్రభుల్లో గడిపోతారు అలాగే నేను మనస్సు కాదు కదా మనస్సులో కోరికలను విధులు పెట్టిందుకంటే కోరికలు ఎక్కడ ఉన్నాయి మనస్సులో మనోగత మనస్సులో ఉన్నాయి కదా మనస్సులో ఉన్న కోరికలు ఎన్ని నేను నేను మనస్సు కదా నేను సాక్షిని కదా అని మీరు ఆర్జీ చేశారనుకోండి ఏమవుతుందో తెలిసినా మీ మనస్సులో నిండా కోరికలు ఉన్నంత వరకు మీ సాక్షిభావము మీకు అనుభవానికి రాదు పుస్తకంలో ఉంటుంది పాఠంలో ఉంటుంది మీ అనుభవంలోకి రాదు పుస్తకంలో ఉంటుంది సాక్షిభావం పాఠం విన్నారు కాబట్టి బుద్ధి అని ఉంటుంది అనుభవంలోకి రాదు మీ మనస్సులో తమోగుణం అధికంగా ఉండి తద్వారా మీరు అనేకములైన భయములు పెట్టుకుని ఉన్నంత వరకు మీకు మీ సాక్షిభావము అనుభవానికి రాదు ఈ సాక్షిభావం అనుభవానికి రావాలి అంటే మీరు రయోగుణతమ గుణాలని దూరం పెట్టాల్సి ఉంటుంది అంటే డిజైర్లెస్ అండ్ ఫియర్ లెస్ మీరు ఉండాల్సి ఉంటుంది అఫ్కోర్స్ డిజైర్ అండ్ ఫియర్ అట్ లొకేటెడ్ ఇన్ ది మైండ్ ఓన్లీ మైండ్ నేను కానప్పుడు మైండ్ నేనెందుకు శుద్ధి చేయాలని మీరు అంటే ఎవరంటారు ఎందుకంటే దీంట్లో ఉన్న చక్కటి రహస్యం ఏమంటే మనస్సు సత్వగుణ ప్రధానమై శాంతముగా ఉన్నప్పుడు మాత్రమే మీరు సాక్షి అనే అనుభవం మీకు కలుగుతుంది మనస్సు చల్లా చెదరుగా ఉన్నప్పుడు అలజడిగా ఆందోళనలుగా ఉన్నప్పుడు మీకు మనస్సు మీరు సాక్షి అనే అనుభవం మీకు కలగదు మీ మనస్సులో తుఫానులు చెలరేగుతున్నప్పుడు మీరు సాక్షి అని అంటే ఆ అన్నవాడి మీద విసుగుస్తుంది తప్ప మీకు ఆ అనుభవము Abhati, we will first, when you, our mind is quiet, you will come to know that you are the witness. Chonandai, nam manchu pajjal or unnu pajjal antaano, it is Pathamil sammanheanchana pajjal. Enu shadhiram muganu, enu antae neen antao hai, telugu, telugu pajjal. ఏను శరీరముగాను ఇంద్రియములుగాను ప్రాణంబులుగాను మనముగాను మనము కానంటే మనము ఉంటే మనమని కాదు మనస్సు కాదని అర్థం ఓకే చిత్తంబులుగాను చిత్తముంటే మెమొరీ మెమరీ ఉంటుంది అది మీరు కాదు మెమరీ ఎలా ఉంటుందని తెలుసుకోండి ఇమోషన్స్ రూపంగా ఉంటుంది కొన్ని ఇమోషన్స్ ఉంటాయి అవి మెమరీలో బలంగా ఉంటాయి అవి మీరు వాటిని అభ్యాసించి వాటిని సాక్షిగా దర్శించాలి ఒక ఇమోషన్ ఉంది దాన్ని సాక్షిగా దర్శించాలి నా దగ్గర ఒక ఇమోషన్ ఉంది నేను ఆ ఇమోషన్ అని సాక్షిగా దర్శించాలి ఇప్పుడు ఒకళ్ళిద్దరి నేను నా దగ్గర నేను మీకు ప్రాక్టికల్ దృష్టాంతం కోసం చెప్తున్నాను నేను లోకల్లో ఎవరిని ఇంప్రెస్ చేయాలని నేను ప్రయత్నం చేయను నేను ఇంప్రెస్ చేయాలని ప్రయత్నం చేస్తే బహుశా నేను లోకల్లో బాగా పేరు ప్రతిష్టలు ఇంకా బాగా సంపాదించి ఉండి నేను ప్రయత్నం చేయను టీవీ ఛానల్ వాడిని ఇంప్రెస్ చేయాలనో లేదా ఫోటోగ్రాఫర్ని ఇంప్రెస్ చేయాలనో అలాంటి ప్రయత్నం నేను చేంప్రెస్ చేయాలనే ప్రయత్నం నేను చేయను దట్ ఈజ్ ఫ్రీడమ్ దట్ ఈజ్ ఫ్రీడమ్ నాకు ఆ నేను ఆ మహా ఆనందంతో అనుభవిస్తూ అంటే ఆ హ్యాపీనెస్ కానీ ఆ అంతటి ఫ్రీడము ఒక ఒక పర్టికులర్ పాయింట్లో అది ఫెయిల్ అయ్యి ఆ వ్యక్తులు ఎవరో ఇద్దరు ఇద్దరు ఉంటారు వాళ్ళని ఇంప్రెస్ చేయాలని నేను ప్రయత్నం చేస్తాను వాళ్ళ తప్పేం లేదు వాళ్ళు వాళ్ళు నేను వాళ్ళు నా ఎడల వ్యతిరేకం ఉన్న వాళ్ళు కాదు వాళ్ళు నా గురించి చెడుగా అనుకునే వాళ్ళు కాదు కానీ వాళ్ళని నా ఎడల ప్రసన్నం చేసుకోవాలని వాళ్ళు నా గురించి మంచిగా అనుకోవాలని నేను ప్రయత్నం చేశాను చేస్తూ ఉంటాను దట్ ఈజ్ మై ఇమోషన్ అది చెప్తాం అది గుర్తొచ్చినప్పుడల్లా ఇట్ హస్ సో వాటే డూ నేను ఒక మెడిటేషన్ సెషన్ పెట్టుకుంటాను ఆ మెడిటేషన్ సెషన్లో అలా కూర్చొని ఈ వాసన పైకి లాగి దాన్ని అబ్జర్వ్ చేయటం తిట్టుకోవడం పనికి రాదు చేయకూడదు అబ్జర్వ్ చేయటం ఏదో ఒక ఇమోషన్ వాచ్ చేయటం కష్టం మనస్సును వాచ్ చేయడమే కష్టం అంతకంటే కూడా ఇమోషన్స్ను వాచ్ చేయటం మరీ కష్టం అది మెడిటేషన్ ఉంది వాచింగ్ ది ఇమోషన్స్ ఇదే మెడిటేషన్ ఏ ఇమోషను అన్నది మీరు ముందు చూసుకోవాలి ఇప్పుడు నేను ఇంకో ఇమోషను నా నా ఇమోషన్ ఇంకొకటితో చూడండి నాకు డబ్బు కక్కుర్తు కొంత ఉంది డబ్బుని ఖర్చు పెట్టే టైంలో కొంచెం దీన్ని శంకరులు ఏమన్నారంటే బద్ధహస్తత అన్నారు ముష్టి బద్ధముష్టిత ముక్తముష్టిత కాదు అంటే ఖర్చు పెట్టేప్పుడు మీరు ఎలా ఖర్చు పెడుతున్నారు పిడికిలు బిగించి ఖర్చు పిడికిలు బిగించి దాంట్లో ఓ పది కైతం ఊడలాగి ఎగరవడిగిస్తూ ఉండడం అలా ఖర్చు పెడుతున్నారా అయితే ముక్త ఖర్చు పెడుతున్నారా లోభ అంటే శంకరుడు అముక్త హస్తత అన్నారు ఉంటాడు కానీ పిసిగుతో ఉంటాడు దమ్మున పొత్తాన్ని ఇవ్వలేడు వెయ్యి రూపాయలు ఇవ్వాల్సి వచ్చిందనుకుంటున్నావుకే పిసికి పిసికిస్తాడు ఎవడా వెయ్యి రూపాయలు ఇవ్వడానికి పిసికి పిసికిస్తాడు వీటి అటు పెట్టుకో నువ్వేట్టు పెట్టుకో అనాల్పిస్తున్నావు ఏదో అంత పిలుపుతా వెయ్యి రూపాయలు అయిపోతుంది అంటే పదిహేను వందలు వెళ్ళిపోతుందేమో అని వాడి పెరుగుతా ఎక్కడికి వాళ్ళు వచ్చేస్తే నేను అట్టబెట్టుకుంటాననుకుంటున్నా నీ పదిహేడు నేను నిన్ను పిలిచి మరీ ఇస్తా చోటు బాగానే అని చెప్పాలనిపిస్తుంది కొంతమంది అలా ఉంటారు దీన్ని కక్కుర్తి అంటారు ఈ కక్కుర్తి ఉండేది నాకు నేనేం చేశానంటే ఈ కక్కుర్తి అనేటువంటి డబ్బు లోభం దాన్ని బయటికి లాగి అంటే దాన్ని గుర్తు చేసుకో గుర్తు చేసుకోవాలంటే పైకి లాగడం దాన్ని సాక్షిగా వాచ్ చేయడం కండెం చేయడం కాదు సాక్షిగా వాచ్ చేయడం చేస్తే ఏమవుతుంది బద్ధహస్తత కాస్త ముక్తహస్తత ఇవ్వాల్సి వచ్చినప్పుడు నేను కొంచెం తీసుకోండి పోను వంద రూపాయలు అడిగాలనుకోండి వంద ఇచ్చి చాలంటారా కొన్ని ఇంకో వంద కూడా ఇవ్వమంటారా పోనీ తీసుకోండి వాడుకోండి కష్టపెట్టుకోండి ఆ ముక్తహస్తత కాబట్టి ఈ విధంగా మీలో ఉన్నటువంటి అప్సలేషన్స్ మీలో అంటే మీ మనస్సులో ఉండే అప్సేషన్స్ని మీరు పరిశీలిస్తే సాక్షిభావంతో చిత్తమునుగాను నేను చిత్తముగాను అహంకారముగాను అవున అహంకారం ఉండకూడదు అండి అహంకారం ఎన్ని రూపాలుగా ఉంటుందో మీకు తెలుసుకోవాలి మీకు డబ్బు ఉందనే అహంకారం ఉండాలి డబ్బు ఉండొచ్చు అదేవాడికి డబ్బు లేకపోవచ్చు కానీ మీరు వాడిని చిన్న చూపు చూశారు అంటే మీకు అహంకారం ఉన్నట్లే మీరు విద్యావంతులు కావచ్చు ఎదురువాడు మూర్ఖుడు అవ్వచ్చు మీరు చిన్న చూపు చూశారు అంటే అహంకారం ఉన్నట్లు ఎక్క నేను ఎప్పుడైనా కంప్లైంట్ చేశానంటే ఎందుకు కంప్లైంట్ చేస్తానంటే సంస్కృతం రాకుండగా తగుదునమ్మా అని మొగసాల కంప్లైంట్ చేస్తాను తప్ప తక్కువ వాడని స్వయం కన్ఫ్యూజ్డ్ పరాన్ని అనే నా కంప్లైంట్ అంతే అదర్వైజ్ ఐ డోంట్ హ్యావ్ ఎన్ కంప్లైంట్ సంస్కృతం రాకపోతే కంప్లైంట్ ఏముంది దాంట్లో నా దగ్గరికి వచ్చి చాలామంది అడుగుతారు మాకు సంస్కృతం కాదండి వయస్సులో మాకు నువ్వు సంస్కృతం రాదండి నువ్వు బెంగ పెట్టుకోకాయా చక్కగా అనువాదం పెట్టుకో గంభీరానంద్ గారి భాష్యాను వాదనం ఎదుర్కొన్న పెట్టుకో సంస్కృతం రాదని బెంగ పెట్టుకుంటాడు దట్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం ఎట్ ఆల్ అని నేనే ధైర్యం చెప్తా కానీ నాకు సంస్కృతం వచ్చిందని వేషాలు మాత్రం వేయొద్దు అది అది మోసం అది అలాంటి వేషాలు వేయొచ్చండి ఒక్క పిసరు సంస్కృతం వాడికి వస్తే నేను ఎంతో లిఫ్ట్ వాడు పండితుగా నేను నేను ఓ మార్కెట్లో చెప్తా ఈయన పండితుడండి ఎందుకంటే ఒక్క శ్లోకం సరిగ్గా చెప్పాడు ఓ మంత్రం బాగా చదివాడు అర్థం సరిగ్గా చెప్పాడు ఇతను పండితుడు అని నేను అందరికంటే ముందు నేనే ప్రశంస చేస్తా నేను ప్రశంస చేస్తే అతని వాల్యూ పెరుగుతుంది అతని స్టాక్ పెరుగుతుందని నాకు ఊహ కలిగిందంటే నేను సభలో మైకు ముందుకు వెళ్ళి ఇతను మంచి పండితుడు ఐ వాంట్ పీపుల్ టు కమప్లైక్ దట్ నాకేమీ అసూయ ఇదన్నీ అహంకారాలు హైదరాబాద్ని చిన్న చూపు చూడడం పండితుడు కనపడితే అసూయ పెట్టుకోవడం ఇవన్నీ అహంకారాలు కులం పేరు మీద అభిమానం పెట్టుకోవడం ఉత్తమ కులం వాళ్ళమని అభిమానం పెట్టుకోవడం డబ్బులు వాళ్ళమనే అభిమానం ఇవన్నీ ఈ అహంకారములు ఏమీ కూడా నేను కాను అంటే అవి పోతాయి ఉండవు అహంకారం మునుగాను శూన్యం మునుకాను నేను శూన్యము కూడా అయితే నువ్వేమీ కాదేమో శూన్యని కూడా నేను కాను నేను శూన్యాన్ని తెలుసుకుంటూ ఉండే సాక్షిని బుద్ధి గాను నేను బుద్ధిని కూడా గాను దీర్ఘమ్మును గాను కుబ్జమ్మును గాను నేను పొడవు కాదు పొట్టి కాదు స్థూలము గాను సూక్ష్మమును గాను నేను సతీ కాదు గ్రోసు కాదు దేహము స్థూలము మనస్సు సూక్ష్మం ఇవేమీ నేను కాను నేను కృష్ణరక్త శ్వేత పీతవర్ణములను గాను నేను తెలుపు కాదు పలు పసుపు కాదు ఎరుపు కాదు ఏమి కాదు అంటే పంచభూతాలని రంగులతో చెప్తారు అవేమీ నేను కాను పంచభూతములు కాను పంచభూతములు కూడా కాదు కాను కానను వాడను గాను వినుము వెరీ నేను ఇది కాదు అది కాను కాను కానంతో అనేవాడను నేను అది కూడా కానీ సాక్షిని అంతే నేతి అని తిరస్కరించిన తర్వాత ఇంకా ఆ నా ఉండదు ఆ నాపనైపోతుంది కాను కానను వాణిని గాంచువాడ నేతి దానిని చూసే సాక్షిని మాత్రమే కాంచువాణిని సతతము గాంచువాడ నేను గానను వికృతులు లేనివాడా అంటే ఆ సాక్షి కూడా కల్పడమే అంత దాకా పోతుంది కానీ ప్రస్తుతానికి మీరు సాక్షి భావాన్ని స్వీకరించండి సో ఎరుక మరుపులు అరిగడి ఎరుక నేను నాకు గుర్తు వచ్చింది గుర్తు వస్తుంది అంతేకాదు గుర్తు వచ్చిందని తెలుస్తుంది గరేవే అయ్యో మరిచిపోయాను మరిచిపోవడమే కాదు మరిచిపోయానని నీకు తెలుస్తూ ఆ గుర్తొచ్చినప్పుడు మరిచిపోయినప్పుడు ఆ మరుపును గుర్తును తెలుసుకుంటేటువంటి ఎరుక నేను విధి నిషేధములను గాంచు విభుడ నేను విధి నిషేధాలు ఉంటాయి నాకు విధి నిషేధాలతో సంబంధం లేదు విధి నిషేధములను సాక్షిగా దర్శించేటువంటి సర్వ విభూరిత సర్వవ్యాపకమైన ఆత్మతత్వము నేను తర్క్యముల తర్కించు తత్వమేను తర్కము అంటే యుక్తియుక్తంగా విశ్లేషణ చేయటం ఆ విధంగా దేనిని దేనిని రేషనల్గా మనం విశ్లేషణ చేయాల్సి ఉంటుందో అటువంటి విశ్లేషణలనన్నిటినీ చేసే ఏ వెలుగులో ఆ విశ్లేషణలన్నీ అవుతాయో ఆ వెలుగు నేను నేను నేనని విభజించు నవ్వుత నేను అని నేను గురి నేను నేనని వివరించు నేత నేను అదే ఆ నేను నేను అనేటువంటి నేత అంటే నా యొక్క కూడాను నేను చాలా మంచి పద్యాలు సీతారామాన్ని అనే సంవాదమా చూసారని గుర్తుపట్టాను కాబట్టి ఆ సాక్షి భావాన్ని బాగా గట్టిగా ఆ సాక్షియే అహం అహం అంటే సాక్షియే మేతాది అహం ఎప్పుడైతే సాక్షి అహం అని తెలిసిందో మీకు నేను మాట్లాడుతూ చెప్పండి దేహ దృష్ట్యా నేను దేహం అనుకున్నప్పుడు మీ అందు ఆ పూర్ణత్వం ఎప్పుడైనా అనుభవానికి వస్తుందండి రా నేను దేహము అనుకోగానే మోకాలు అరిగిపోయాయి వళ్ళు ఊడిపోయాయి జుట్టు తెల్లబడిపోయింది ఊడిపోయింది మిగిలి ఊడినంత ఊడిపోయింది మిగిలింది తెల్లబడిపోయి బుట్ట ముగ్గు పుట్ట అయిపోయింది ముగ్గు బుట్ట ఎక్కడుంద్రాంటే ఇక ఆయన ముగ్గుబుట్టే భ్రమ ప్రభావం కలుగుతూ ఉంటుంది ప్రజ సర్పం భ్రాంతి లాగా హెడ్ని ముగ్గుబుట్టనుకునే భ్రమ తగ్గుతుంది వీటి చీకట్లో కొంచెం మసక చీకట్లో అక్కడ కూర్చుంటే ముగ్గు వేసుకోవడానికి అమ్మగారు వచ్చి ముగ్గుబుట్టే వరకు జుట్టు కొట్టుకు లాగేటువంటి స్థలం ఉంటుంది సో జుట్టు ముగ్గుబుట్టయిపోయింది ఇంకా ఇంకో వాళ్ళు చెప్పిన మాట విన్నాం మానేశారు వాళ్ళు అసలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఎప్పుడు చెప్పిన మాట వినలేదు చేయకపోటు పెట్టారు పైగా ఊరికే అలర్ చేయకండి ఊరికే గొడవ పెట్టకండి కూర్చున్నా మూల కాఫీ టాక్ కూర్చున్నారు కదా ఊరికే ఎందుకలా మాట్లాడతారని చెప్పేసి అప్పుడప్పుడు కోపలు కూడా వేస్తూ ఉంటారు చిన్నపిల్లవాడిని కసిరినట్టుగా వీడిని కసిరేస్తూ ఉంటారు లేకపోతే వార్తాం పృచ్చటి కోపి నేహే సో ఈ విధంగా పరిపూర్ణత్వము ఫుల్నెస్ పరిపూర్ణత్వం అంటే ఫుల్ అది కళ్ళ అది అలాంటిది ఏం ఉండదు మనస్సు దృష్ట్యా పరిపూర్ణత్వం అనేది కూడా కళ్ళే ఎందుకంటే మీరు మనస్సు మనస్సు మహాత్ములకి ఎలా ఉంటుందంటే మోస్ట్లీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఎందుకో తెలుస్తుందండి ఎవళ్ళ మీద ఎన్ని కంప్లైంట్స్ ఉండవు ఎవళ్ళ మీద నేరాలు కొండాలు ఉండవు ఎవళ్ళని తిట్టడాలు కొట్టడాలు ఉండవు ఎవరితోటి కలహం ఉండదు వీడు మనకి ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు అనేటువంటి ఆశలు ఉండవు దురాశ ఏమి ఉండవు దేని గురించి మనస్సు తీడిపోవడానికి అవకాశం ఏముంది తిట్టిన వాళ్ళు మన మిత్రులు పొగిడిన వాళ్ళు మనకి మిత్రులు అయినా కాకపోయినా తిట్టిన వాళ్ళు మాత్రం ఖాయంగా మనకి మిత్రులే ఇంక దేని మీద తిట్టివాళ్ళని చూస్తే పాపం ఎంత కష్టపడ్డాడో వీడికి ఏదైనా ఇచ్చి పంపించాలి అనిపిస్తుంది ఎందుకంటే అవి తీసుకుంటారు అంతే కాబట్టి కాబట్టి మహాత్ముల మనస్సు శాంతంగా ఉంటుంది పెద్ద కష్టపడి ఏ ఉండదు అయినా కూడా ఆ మనస్సు కూడా నేను కాను అలాంటి మనస్సులో కూడా ఎప్పుడైనా కొంచెం వికారాలు వస్తాయి వాస్తవంలో ఉంటాయిగా ఇప్పుడు కోరికలు భయాలు లేకపోయినా ఏవో వాసనలు ఉంటాయి బాల్యానికి చెందిన వాసనలు యువనానికి చెందిన వాసనలు ఉంటాయి అవో పతానం పోవు పోవు కాబట్టే వాటికి వాస్తన అని పెట్టే పేరు వాసన అంటే వసతి అలా ఉంటుందని పోదది అదో పతానం పోదు ఇంకొక మూట వస్త్రపు శకలానికి ఆ వాసన పతానం ఊడిపోదు లోసలు ఉంటాయి అవి అప్పుడప్పుడు పైకి వచ్చి మనస్సు వికారమవుతుంది అయితే అవునై నాట్ అని ఇష్యూ మనస్సు నేను కాను కాబట్టి మనస్సుతోటి మమేకమైతే మీకు ఫుల్నెస్ అనేది అది కాదను అవును కాబట్టి కానీ సాక్షిగా ఉన్నారనుకోండి సాక్షిగా ఉంటే ఏమైపోతుందో తెలిసిన పుట్టిక లేదు బిట్టుట లేదు వృద్ధాప్యం లేదు రోగం లేదు అన్ని దేహానికి ఉంటాయి సాక్షికే ఉండదు సాక్షిగా ఉంటే సుఖం లేదు దుఃఖం లేదు తర్వాత సాక్షిగా ఉంటే దేశం లేదు కాలం లేదు తెలుసాది జనులను దేశకాలాలు బంధిస్తాయి మీరు ఎరుగుదు దేశకాలాలు బంధిస్తాయి ఎలా బంధిస్తాయో తెలిసిన ఏమిటో ఈ హైదరాబాద్లో జీవితం వ్యర్థమైపోతుంది మనం కాశీలో ఉన్నట్లయితే మనకి పుణ్యం వస్తుంది అనుకుని దీడి బెగబెట్టుకుంటే హైదరాబాద్లో కూర్చుని బంధించిందా లేదా దేశం సాక్షికి ఆ బంధం ఉండదు సాక్షికి దేశ బంధం ఉండదు ఇంకా దేశము యొక్క బంధం చాలా అల్పం అసలైన బంధము కాలం యొక్క బంధం గతాన్ని స్మరిస్తూ ఉండడం బెంగపెట్టుకోవడం భవిష్యత్తు స్మరించి దుఃఖపడ్డం భవిష్యత్తును స్మరించి బెంగపెట్టుకోవడం జనులు అలా కాలం యొక్క బంధంలో సతమతం అయిపోతూ ఉంటారు తర్వాత మా వంశాంకురము మాకు వంశాన్ని నిలబెట్టాలి అంటే అర్థం కాలం యొక్క బంధము కావండి వంశ చంద్రవంశం సూర్యవంశం ఏమైపోయాయండి ఆ వంశాలు శ్రీరాముడు సూర్యవంశము ధర్మరాజు చంద్రవంశం భూత రెండు వంశాలు గాయం కాబట్టి వంశము నిలబడాలి అని వీడు అనుకున్నాడంటే అది కాలము యొక్క బంధం ప్రవాహం కంటిన్యూటీ కావాలి వీడికి సో కాలము యొక్క బంధంలో మనిషి బతుకుతూ ఉంటాడు ఎప్పుడైనా మరింత వివరంగా కాలబంధాన్ని చెప్తాను మనస్సుతోటి మమేకమైనంత కాలము మీరు కాలము యొక్క బంధంలో ఉంటారు సాక్ష్యం కాలము కూడా ఉండదు మాటలో చెప్పాలంటే దేహము మనస్సు నేనని మీరు అనుకుంటున్నప్పుడు మేరు జీవుడు అయిపోతారు దుఃఖి అయిపోతారు అభాగ్యుడైపోతారు దేహము మనస్సులని సాక్షిగా దర్శిస్తూనే మీరు పరిపూర్ణులైపోతారు తర్వాత ఒక సెన్స్లో దేహమునందు కూడా నేననే అనుభవం ఉంటుంది కాబట్టి దేహాన్ని కూడా మీరు ఆత్మానచ్చు మనస్సు కూడా నేననే అనుభవం ఉంటుంది నేను పండితుడను అంటాడు దేనితోటి అంటాడు బుద్ధి ఎందుండే అనుభవ అనుభవం అభిమానంతో పండితుడను కాబట్టి అహంకారం కులాభిమానము వర్ణ ఏదో అభిమానం పెట్టుకుని అహంకారం నుండి కూడా అభిమానం ఉంటుంది ఇవన్నీ ఉంటాయి ఇవి వీటి ఎందు వేటి ఎందు కూడా మీకు పూర్ణత్వం అనేది ఉండదు ఎప్పుడైతే మీరు అహంకారాన్ని బుద్ధిని మనస్సుని సాక్షిగా దర్శిస్తారు మీ ఎందు వెలి ఉండడానికి హేతువు లేదు ఎందుకంటే వెలితిని కలిగించేది బంధించేది కాలము దేశము ఆ కూడా మెంటల్ కేటగిరీస్ అయిపోతాయి కాబట్టి మీకు పరిపూర్ణత్వానికి అభ్యంతరం మీరు పరిపూర్ణలే ఉంటారు పరాత్మ అంటున్నాను నేను మనస్సు ఎందు ఆత్మభావం ఉంటుంది బుద్ధి ఎందు ఆత్మభావం ఉంటుంది అహంకారములంలో ఆత్మభావం ఉంటుంది అవన్నీ కూడా ఆత్మరూపంగా మనకు అనుభవానికి వచ్చినప్పటికీ అవన్నీ కూడా నిత్యాత్మలే అది లేకపోతే కింది ఆత్మలు అపార ఆత్మలు నికృష్టమైన ఆత్మలు ఉత్కృష్టమైన ఆత్మలు కావు అది ఆత్మ ఎవరో తెలిసిన సాక్షియే అంటే అర్థమేమిటనమాట నా మనస్సు బాగులేదు అని మీరు అనుకుంటే మీరు జీవుడైపోతారు ఆ మనస్సు అదే మనస్సుని సాక్షిగా దర్శిస్తే మీరు పరిపూర్ణుడు పరాత్మ యథార్థమైన ఆత్మస్వరూపుడుగా తెలుచూ ఉంటారు అదిగో ఆ సాక్షి చైతన్యమునకు శృతి అహమ్మని పేరు ఇప్పుడు శ్లోకాన్ని ఫినిష్ చేసేద్దాం పరిపూర్ణ పరాత్మాత్ ేహే విద్యాిణీ బుద్ధే సాక్షిత స్థివారన్న నితీయ పరిపూర్ణ పరాత్మా देहे అేహే విద్యాకారిణి బుద్ధే సాక్షికయా తిక్వారన్ అహమ్ విద్యా ఆత్మజ్ఞానమునతో యోగ్యత అస్మిందేహే ఈ దేహమునందు సాక్ష సాక్షిగా స్థిత్వాండి ఫురన్ వెలుగుతున్నది పరిపూర్ణ వెలిటి లేనిది పరాత్మా యథార్థమైన ఆత్మ అహం నేను ఇది అని వీర్యతే చెప్పబడుతున్నది కాబట్టి మీరు ఒక మిథ్యాత్మనో లేక ఒక నికృష్టాత్మ అపరాత్మ లేక నికృష్టాత్మ అంటే దేహము మనస్సు ఇత్యాదు అహంకారం వరకు దాన్నో పట్టుకుని దాన్ని అహం అంటూ ఉంటే అహం బ్రహ్మాస్మి అనే మాట చాలా తప్పు మాట అయిపోతుంది అలా పరిపూర్ణమైన ఉత్కృష్టమైన యథార్థమైన సాక్షిభావరూపమైన ఆత్మని పట్టుకుంటే దాని పేరే అహం తెలిసిందండి పరిపూర్ణపరాస్ ఏ విద్యా యుద్ధే సాక్షిత స్థివాహ నియపూర్ణపరా బ్రహ్మ శబ్దేన వర్ణిత అైక్య పరామర్శ్మ భవామ్యహం ఇప్పుడు ఈ దేహము గలదు ఈ దేహమునందు ఆత్మ ఆత్మ అంటే అహం శబ్దము చేత చెప్పబడిన ఆత్మ ఈ ఆత్మ పూర్ణము స్వతపూర్ణము ఎవండి సాధారణంగా మనుష్యులు అహంకారమే ఆత్మనుకుని ఆ అహంకారానికి పూర్ణత్వం ఎలా వస్తుందనుకుంటారు డబ్బు ఉంటే పూర్ణత్వము డబ్బును బట్టి వచ్చిన పూర్ణత్వం స్వత పూర్ణము అవదు ఆ డబ్బు పోగానే ఏమవుతుంది ఆ పూర్ణత్వం కూడా పోతుంది డబ్బులు పోతాయండి మీకు ఏమైనా సందేహాలు డబ్బులు అందులో మీ దగ్గర నా దగ్గర పోకపోవచ్చు మన దగ్గర ఉన్న పెద్ద ఎక్కువే ఉంది పోవడానికి కష్టం రెండు వస్తువులు మూట కట్టుకుని అదే ఆ మూటమే చూసుకుంటూ ఇరవై రోజులు కాలక్షేపం చేసి ఇవాడికి వచ్చేదంతా పోయిదంతా కోట్లు గడించి కోట్లకు పడగలు ఎత్తిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు డబ్బులు పోతాయి చైనాలో స్టాక్ మార్కెట్ క్రాష్ వచ్చి ఈ మధ్యన అందరూ చాలామంది భేదవాళ్ళు అయిపోయారు నేను చూశాను ట్వంటీ సిక్స్ లెవెన్ క్రాష్కి పాపర్స్ అయిపోయాయి ట్వంటీ సిక్స్ లెవెన్ తర్వాత బ్యాంక్ అయిపోయిన వాళ్ళు చాలామంది మా ఆశ్రమానికి క్లాసులకు వచ్చినారు మాకు అక్కడ ముఖ్యంగా యుఎస్లో అనుభవం ఎలా ఉందంటే ఎంప్లాయ్మెంట్ రేట్స్ బాగా తగ్గిపోయి అన్ఎంప్లాయ్మెంట్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు ఆశ్రమాల్లో బ్రహ్మచారులు ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే ఇన్బిట్వీన్ జాబ్స్ ఉంటారు ఆ జాబ్లు ఒక టాన రావు ఎంప్లాయ్మెంట్ బాగోలేదు కదా పరిస్థితి అని చేత ఆశ్రమంలో ఉన్నట్లయితే ఫ్రీగా భోజనం పెడతారు మా కాం ఇస్తారు సర్వీస్ తీసుకుంటారు ఏదో సో సర్వీస్ ఏదో అకౌంట్లో ఏదో అప్పు చెప్తారు అప్పు చెప్పి ఫ్రీగా భోజనం మా చిన్న రూమ్ ఇస్తారు రూమ్లో పడి ఉండొచ్చు అందరితో పాటు తను చిన్న చిన్న రూమ్లు ఉంటాయి ఏమి ఉండదు ఆ రూమ్లో ఉదానడు మారుతడానికి సరిపడుతుంది అలాంటి రూమ్ హోటిస్తారు బాత్రూమ్లు ఏవో ఉంటాయి సింపుల్గా ఉంటుంది లైఫ్లో భోజనం వెజిటేరియన్ ఫుడ్ సర్వ్ చేస్తారు కాఫీ టీలు ఇస్తారు ఏదో వర్క్ చేయిస్తారు నా సింపుల్గా ఉంటుంది వర్క్ ఈ కార్పొరేట్ వాటిల్లో ఉన్నట్టుగా టైట్గా ఉండదు సింపుల్గా ఉంటుంది చేసుకుంది ఓవర్ అండ్ అబౌ దాట్ వేదాంత క్లాసులు వినడానికి పర్మిషన్ ఇస్తారు ఎంత బాగుంది ఆశ్రమంలో బ్రహ్మచారుల సంఖ్య చాలా ఎక్కువ ఉంది ఎప్పుడైతే మళ్ళీ ఎంప్లాయ్మెంట్ పెరిగిందో వీళ్ళందరూ మళ్ళీ కలుగుతారు ఎనీవే సో ద పాయింట్ ఈజ్ ధనమును బట్టి పూర్ణత్వము కళ్ళు బంధువులను బట్టి పూర్ణత్వం ఉందనుకోండి అది ఎలా ఉంటుంది అది చాలామంది ఈ ట్రెడిషనల్ ఫ్యామిలీస్లో కొడుకులు కూతుర్లు మన వాళ్ళు మనోరాళ్ళు మనవాళ్ళు మనోరాళ్ళు కొడుకులు కూతుళ్ళు అని వాళ్ళు బాగా ఛాదస్తం పెట్టేసుకుని అటాచ్మెంట్ పెట్టేసుకుని వాళ్ళందరూ వచ్చినప్పుడు వీడికి కొండెక్కినట్లుంటుంది కాలస్థలు ఈ వీళ్ళందరూ నా వాళ్ళు వచ్చేశారు వాళ్ళు కొండెక్కినట్లు ఉంటుంది వీళ్ళందరూ మళ్ళీ వెళ్ళిపోతారు ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోతే వేల ముఖం వేసుకుని ఒంటరిగా పుతుకుతూ ఉంటారు వాళ్ళని బట్టి పూర్ణత్వం బంధువర్గాన్ని బట్టి పూర్ణత్వం మానవుడంతటి మూర్ఖుడు మానవుడే కాహి బంధువర్గాన్ని బట్టి పూర్ణత్వమా బంధువులంత బం బధ్నాతీకి బంధువు బంధించి వాడి పేరే వాళ్ళని బట్టి పూర్ణత్వం వస్తుంది లేకపోతే ఏదైనా కాగి శాస్త్రాన్ని వల్లించి ఆ శాస్త్రాన్ని బట్టి పూర్ణత్వం ఏమి వస్తుంది ఎందుకంటే వీడు మర్చిపోతాడు ఆ శాస్త్రం ఇంకేం పూర్ణత్వం సూత్రాలన్నీ మర్చిపోతాం కాంగ్రీ సూత్రాలన్నీ మర్చిపోతే ఇంకేం పౌర్ణత్వం అలా ఉండకూడదు పూర్ణత్వం పౌర్ణత్వం ఎలా ఉండాలో తెలిసిన స్వత పూర్ణం కొంతమంది చీఫ్ మినిస్టర్ గారు పర్మిషన్ చీఫ్ గారితో షేక్ హ్యాండ్ చేస్తే పూర్ణత్వం కొంతమంది అలా ఉండకూడదు స్వతపూర్ణ ఆత్మ ఆ సాక్షి భావంలో ఉన్న ఆత్మ పరాత్మ యథార్థమైన ఆత్మను తీసుకుంటే అది స్వతపూర్ణ ఏమండి మీరు ఆత్మ గురించి ఎంత చెప్పారు మరి దేవుడి మాట ఏమిటి దేవుడు దేవుడి గురించి ఏమిటి చెప్పాలా లేదా చూడండి దేవుణ్ణి ఉపనిషత్తులు ఏమని పిలుస్తాయి బ్రహ్మ అని పిలుస్తాయి దేవుడికి ఉపనిషత్తులు పెట్టుకున్న పేరు బ్రహ్మ బ్రహ్మాను ఎందుకు పెట్టుకున్నారో పేరు తెలిసిన అన్నిటికంటే అందరికంటే లేక అన్నిటికంటే పెద్ద అని అర్థం బ్రహ్మ అంటే అన్నిటికంటే పెద్ద అంటే అర్థం ఏంటి ఈ పృథివీ కంటే పెద్ద జలముల కంటే పెద్ద అగ్నికంటే పెద్ద వాయువు పెద్ద ఆకాశము పెద్ద అది అన్నిటికంటే పెద్ద అంటే ఆకాశము కంటే పెద్దలా ఏంటంటే ఆకాశగా బాపు హోతా భగవానుడు ఆకాశానికి బాపు ఆకాశం ఆయన్నించే పుట్టింది కాబట్టి ఆకాశము కంటే కూడా పెద్ద కనుక బ్రహ్మ అని ఉపనిషత్తులు అలా చెప్పాయి బ్రహ్మే చౌపనిషద ఎవర అయోధ్యలో వాళ్ళు ఏ పరమాత్మ దేవుడు రాముడు అంటున్నారో బృదనాభంలో వాళ్ళు కృష్ణుడు ఉంటున్నారో దాన్ని ఔపనిషదులు ఏమన్నారు బ్రహ్మ వేదాంతులు ఏమన్నారంటే చూడగా నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు కదా ఆ దేవుడు నీకు తెలుసో తెలియకో నీ ఆత్మయే అగుతున్నాడు అంటే ఆత్మ అంటే ఈ యాభై ఏళ్ళ ఆత్మ దేవుడు ఎలా అయ్యాటండి యాభై ఏళ్ళ ఆత్మ దేవుడిని మేము అంటలేదు యథార్థమైన ఆత్మ దేవుడు అంటున్నాం యాభై ఆత్మ అంటే అర్థమైన దేహమే ఆత్మ దేహమే అది పూర్ణం అప్పుడే ముసలి అయింది ఆత్మ ముసలి ఆత్మ యాభై ఆత్మ డెబ్భై ఆత్మ లేదంటే జీతం సరిగ్గా రావట్లేదు అలాంటి ఆత్మ అది ఆ బ్రహ్మం అది దేవుడు అంటలేదు స్వతస్ పూర్ణ పరాత్మ దేవుడు ఏమండి మీరు దేవుడు అంటున్నారు ఆత్మ ఈ దేహమునందు దేవుడు వైకుంఠంలో ఉన్నాడు కదా మరి ఈ దేహంలో ఉన్న ఆత్మనే మీరు దేవుడు అనేస్తున్నారా అంటే చూడయా ఈ దేహంలో ఉన్న ఆత్మనే నువ్వు వైకుంఠంలో పెట్టావు ఆయన వైకుంఠంలో వేడు ఆయన నీ దేహంలోనే ఉన్నాడు ఏ శ్రీకృష్ణుడు అడిగా నువ్వెక్కడున్నావు ఈశ్వర సర్వభూతారాన్ని హృద్ధే దినది ఇస్తలే చెప్పాడు గోలోకంలో ఉంటాడు రాధాదేవితో కలుస్తూ ఉంటాడు ఎప్పుడూ డ్యాన్స్లో అవి చేస్తూ ఉంటాడు అని మన అన్నం కానీ ఆయన ఎక్కడైనా చెప్పాడా అహం గో లోకేష్వ రాధయా సహ దృక్ష్యం గో రో మీను ఎక్కడైనా చెప్పాడు ఎక్కడైనా చెప్పాడా ఆయన ఏమన్నాడు అహమాత్మా గు సర్వభూత చే స్థిత హి ఈశ్వర సర్వభూత హృద్ధి ఆయన అలా చెప్పాడు ఆయన చెప్పింది తెలుసుకోవడం మానేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆయనకి మీకు తెలియకుండానే మీరు మీ యొక్క ఆత్మనే బయటపెట్టి దేవుడిని పేరు పెట్టి పూజలు చేస్తున్నారు కాబట్టి ఆ దేవుడికి బ్రహ్మని పేరైతే ఆ బ్రహ్మ మీ లోపల ఉన్నాడు ఎలా ఉన్నాడు పూర్ణ ఆత్మరూపంగా ఉన్నాడు అదే వేదాంతం అంతేత వేదాంతంలో నేను అనుకుంటున్నా నేను అంచేతనే ఇంతవరకు అటువంటి యాక్షన్స్ నేను చేయలేదు ఏమిటంటే ఓ పాతిక మంది విద్యార్థులను పోగేసి రండి మనందరం శ్రీశైలం వెళ్ళి ఈ శివుడిని దర్శించొద్దరు రండి అని నేను ఎప్పుడు ఎందుకంటే పాఠం ఏం చెప్తున్నాను ఆ శివుడు మీ హృదయంలో నేను ఉన్నాడని శివుడు మీ హృదయం చూడండి పీపుల్ డూ దాట్ నేను అలా చేయలేదు నా తరఫు నుంచి నేను చేయలేదు నేను చేస్తుంటే మీరు అందరూ ఒబలైజ్ చేస్తుంది ఇవరు అది కలిగదు నా తరఫు నుంచి నేను చేయలేదు ఎందుకు చేయలేదు నేను I saw the contradiction in it. Until I will admit, she said that she held a man, she said that she had a contradiction, she said that she had a man, that idea never came to me. Because it is contradicting. That idea is not true. That's why I told you, శివ చిదానందరూప శివోహం శివ శివుడంటే నాకు అదే వస్తుంది చిదానందరూప శివోహం శివహం శివుడంటే ఆ మాటే వస్తుంది కృష్ణుడంటే అహమాత్మా గుడాకేశముడంటే ఆత్మరూపంగా ఆత్మ రాముడే రాముడు అహమాత్మా గుడాకేశ అదే కృష్ణుడు తర్వాత శివుడంటే చిదానంద రూప శివోహం శివహం అంటే కాబట్టి ఇప్పుడు జనాలందరినీ పోవేసి శ్రీశైలం తీసుకెళ్లాల్సినటువంటి పూచి నాకు లేదు ఎవరిలో తీసుకెళ్తున్నారు అంటే ఉంటే గాడ్ బ్లస్ కాబట్టి ఈ దేహంలో ఏ వెలుగు కలదో దానికే మీరు బయట పెట్టుకుని దాన్నే బయట పెట్టుకుని నాకు చిన్నప్పుడు స్వచ్ఛనారాయణ వర్తలు చేయడానికి పురోహితులు వచ్చేవారు ఆయన దగ్గర వెండి రూపాయి ఉండేది ఒక రూ వెండి రూపాయి వెండి రూపాయి అప్పటికప్పుడు రావాలంటే దొరకదు ఆయన అది తీసుకొచ్చేవాడు అది జేబులో ఉండేది రొంటిని పెట్టుకుని పంచి కట్టుకుంటారు కదా రొంటి రొంటి అంటే ఆ పంచాకి ఇలాగ మడత వేస్తే దాంట్లో ఉండేది అది తీసేవారు ఇలా తీసి ఆ పెట్టి ఓ ఒక తల్లిడు బియ్యం ఇలాగ ఓ తవరపాకు పెట్టి ఆ రొంటి నుంచి అప్పుడు రూపాయి తీసి పెట్టేవాడు అది సత్యనారాయణ పూజ అయిన వెంటనే నా రూపాయి దీన్ని నిండా అక్షతలు అంటి పళ్ళు తమలపాతలతో నిండిపోయి ఉంటుంది ఆ పల్లె ఆయన ఆ పల్లెల్లోంచి మీరు ఆ రూపాయి తీసి నాకు ఇచ్చేదని అడిగిపుచ్చుకుని మళ్ళీ రొంటని పెట్టే లేకపోతే అది ఆ రూపాయి బియ్యలలో అక్కడా కలిసిపోయి మిస్తైపోతుందని అడిగిపుచ్చుకుని ఇదో గురువు గారు రూపాయి ఇచ్చేసైందని చెప్పేసి వీళ్ళు ఇంట్లో వాళ్ళు అల్లా చెప్పి ఆయనకి మళ్ళీ రొండని పెట్టుంది అంటే అదే ఆత్మ అంటే మీరు పూజ చేయాల్సింది అనుకున్నప్పుడు అలా రోడ్డు నుంచి తీసి బయటపెట్టడం పూజ చేయడం పూజ అయిపోయారంటే మళ్ళీ కొంత అదే ఆత్మ వేదాంతుల దేవుడు అదే అహం బ్రహ్మాస్మి అంటే ఇప్పుడు బయట మనం పూజించే ఆ బ్రహ్మకి లోపల ఉండే ఈ పరిపూర్ణ ఆత్మకి మధ్యలో ఏముంది భేదం ఉన్నదా లేదు పోనీ విశేషణ విశేష భావం ఉన్నదా అంటే వన్ ఇది ఎగ్జిక్యూ టు ది అదర్ అట్రిబ్యూట్ టు ది అదర్ నో అది ఏముందంటారు ఐక్యము ఐక్యం ఇప్పుడు దీంట్లో ఎలా చెప్పారంటే జీవేశ్వరులకు ఐక్యం వీళ్ళు చెప్పే ఐక్యం ఎటువంటిదంటే జీవుని యొక్క యథార్థ స్వరూపము ఆత్మ ఈశ్వరుని యొక్క యథార్థ స్వరూపం బ్రహ్మ దాన ఐక్యం అలా కదా జీవేశ్వరునికి ఐక్యం అంటే జీవుడు అంటూనే మిక్షన్ అంతని కోళ్ళంతా తీసి పాలేసి ఈశ్వరుడు అంటూనే బ్రహ్మ ఐక్యం అశ్మి అనే పదము ఆ ఐక్యాన్ని మీకు సూచిస్తూ ఉంటుంది ఇది అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యం యొక్క శ్లోకాన్ని ఇంకోసారి అందాము స్వతపూర్ణ పరాత్మాత్ర బ్రహ్మశబ్దన వర్ణితీక్య పరామర్శన బ్రహ్మ భవామ్యహం స్వతపూర్ణ పరాత్మా అత్ర బ్రహ్మశబ్దేనా వర్ణిత అస్మిపరామర్శనా బ్రహ్మా భవామి అహం అత్ర ఈ దేహమునందు అత్ర అంటే ఈ మహావాక్యమునందుని రాశాడు రామకృష్ణ వ్యాఖ్యానం అత్ర అంటే అస్మి మహావాక్యం అని రాశాడు నేను మహావాక్యం అని చెప్పట్లేదు నేను దేహమును ఏమన్నా ఆత్మ మహావాక్యంలో ఉందా దేహంలో ఉందా ఇప్పుడు ఏ ఆత్మ బ్రహ్మ మీ దేహము నుండి సాక్షిరూపంగా ఉన్న ఆత్మ బ్రహ్మ దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్వారత అది ఆత్మ అట్లాంటి మహావాక్యంలో ఉన్న ఆత్మ కాదు దేహము నుండి ఉన్న ఆత్మ పై శ్లోకం చూసుకోండి మీరు దేహము లేదు పైన కాబట్టి ఇక్కడ వ్యాఖ్యాత రాసిన దాన్ని నేను మార్చాను ఈ దేహమునందు స్వతపూర్ణ స్వతహగా పూర్ణమైన పరాత్మ యథార్థమైన ఆత్మ బ్రహ్మ శబ్దైన బ్రహ్మ అనే పదముచే వర్ణిత ఉపనిషత్తులందు వర్ణించబడినది అస్మి ఉన్నాను అయితే అగుచ్చున్నాను అనే పదము ఐక్యపరా మనుష ఆత్మకు బ్రహ్మకు ఐక్యమును బోధిస్తూ ఉంటుంది తేనా అందుచే అహం నేను బ్రహ్మా బ్రహ్మను భవామి అగుచున్నాను అండి తూర్ణపరాత్ర బ్రహ్మశబ్దేన వర్ణి అైక్య పరామర్శ తేన బ్రహ్మ భవామ్యహం ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అండి ఇప్పుడు ఇంకా సామవేదంలో ఉన్న మహావాక్యం తోమస్ మళ్ళీ పూర్ణం